ఇరవై రెండు మనసు మమకార మమకారమణచక మునులు కొందరు భ్రమమునిగినారు నరుడు స్థిరము గనుట నమ్మరాదా మాట అఖిల సంగ ఆత్మలింగ భావము ముగ్గురు పురుషులలో మధ్యవాడవై పూజ్యుడవైవున్న ఓ ఆత్మ వినుము నరుడు తన శరీరములోని తతంగమును తెలియక తన శరీరములోని అంతరంగ భాగములను గుర్తించక బయటి ప్రపంచపు పనులలో పోయాడు సాధారణ మనిషి కాక కొంత జ్ఞానమున్న మునులు కూడా తమలోని మనస్సు యొక్క వివరము పూర్తిగా తెలియక తమ పట్టునుండి మనస్సును జారవిడుచుకొనుచున్నారు మనసు చలించు స్వభావము గలది దాని చలనమంతయు విషయాలమీదికే ఉండును ఎన్నో గుణవిషయములను రేకెత్తించు మనస్సును జయించలేక మరియు నేను అను అహము కలిగి నాది నావారు అను విషయములను వదలక గుణముల భ్రమలలో మునిగిపోయారు శరీరములోని మనస్సును అహమును ముఖ్యముగా జయించవలసి ఉన్నది ఎందుకనగా మనస్సు గుణవిషయముల మీదికి పోయి జ్ఞాపకము తేవగా అహము వాటిలోని కర్మను అంటగట్టుచున్నది వీటిని జయించితే గీతలో చెప్పబడిన బ్రహ్మయోగము కర్మయోగము రెండూ ఆచరించినట్లగును కాని ఇవి అంత సులభమైనవి కావు పెద్ద మునులు సహితము వీటి వివరము తెలియక భ్రమలో మునిగిపోయారు ఇక సాధారణ వ్యక్తి మనస్సును జయించినాడంటే ఆ మాటను నమ్ముటకు వీలులేదు